సంకీర్తన ఇనిమిది నూతులు తవ్వగపోతే వేతాళములు పుట్టే తాతాళపు లోకులాల కంటిరాయీశుద్దులు మీరిన మించి లంకకు పైవచ్చే ఆరడి రామావతారమసురధ సూరి సీతపెండ్లి హరుదొడ్డవింటి పండుగాయ పారి పారి నమ్మ నెటువలవచ్చు వీరి చూడకేకయరాజ్యము పాపమాయ వేడుక మాయామృగము వేటాయను వాడికే సుగ్రీవు మేలు వాలికి గండానవచ్చే ఈడుగాని రాసపుట్టు ఎట్టునమ్మవచ్చును ఉమ్మడి కోతుల కూటము ఉదధికి కట్లువచ్చే తమ్ముని బుద్ధికి రావణు తలవోయను పమ్మి శ్రీవెంకటేశుని పట్టానకే ఇంతానాయా ఇమ్ములనిట్టి దేవర నెట్టు నమ్మవచ్చును